ముపమశ్రవస్తమేరాజం బ్రహ్మ బ్రహ్మణి సీత శ్రీమహాగణాధిపతివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతే గురు పరంపరా ఓం భద్రం కర్ణే భష్ను భద్రం పశ్యే మాక్షజప్ా స్థిరైరంగైస్తువాజు సూర్షేమదేవ్రాజు స్వస్తి ఇంద్రో వృద్ధ్రవా స్వస్తిన పూషా విశ్వేదా స్వస్తి నష్టో అరిష్టమేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు ి రాణోషూతర్విభా నిజాన విద్వాన్ భవే నాదీ ఆత్మక్రీడ ఆత్మరతి క్రియావాదాం వరిష్ట బ్రహ్మవిధాం వరిష్ఠ ఏష అంటే ఈతడు బ్రహ్మవేత్తలలో బ్రహ్మవిధాం బ్రహ్మ అంటే వేదము వేదవేత్తలలో వరిష్ఠుడు గొప్పవాడు బ్రహ్మజ్ఞానులలో గొప్పవాడు అని ఉండదు బ్రహ్మజ్ఞానులలో గొప్పవాడు తక్కువ వాడు ఇంకేము రెండు ఉంటే కదా రెండు అదే ఉండదు అసలు బ్రహ్మజ్ఞానులలో సో బ్రహ్మజ్ఞానుల కంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళలో గొప్ప హెచ్చుటప్పుడు వేదం చదువుకున్నందుకు ప్రయోజనం ఏమిటంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందటం కర్మ చేయటం కాదు కర్మ చేయటం స్టెప్ అది ఇది వన్ స్టెప్ ఇది సో బ్రహ్మజ్ఞానాన్ని పొందటము అది వేదము యొక్క అంతిమమైనటువంటి లక్ష్యం కాబట్టి బ్రహ్మవిధాం వరిష్ట ఈతడు ఈ బ్రహ్మజ్ఞాని వేదవేత్తలలో మొట్టమొదటివాడు శ్రేష్టతముడు వరతముడు వర అంటే గొప్పవాడు వరతర వరతమ గొప్పవాడు ఇంకా గొప్పవాడు అందరికంటే గొప్పవాడు మోస్ట్ సూపర్ ఆ వరతమ అనే ఆ తమ స్థానంలో స్ఠా వస్తుంది అంచేత అంటే వరతమ ఈ బ్రహ్మజ్ఞాని సర్వాతిశయమైన మహిమ గెలవాడు సో ఎట్టి బ్రహ్మజ్ఞాని ఆత్మక్రీడ ఆత్మరతి అది మనం చెప్పుకుంటున్నాం సో నేను మీకు ఈ సందర్భంలో ఒక సైకాలజీ చెప్తాను మీరు గమనించ సైకాలజీ అనండి వేదాంతం అనండి మీరు పేరేదైనా పెట్టండి సో ఒకటి జీవితానికి సంబంధించిన ఓ సత్యం చెప్తాను మీరు గమనించండి మనిషి తనలో తాను సంతోషంగా ఉండగలుగుతున్నాడా ఈ క్వశ్చన్ ఇప్పుడు మనకి కంపెనీ కావాలి ఎందుకు కంపెనీ కావాలి వాట్ ఫర్ ఎందుకంటే బికాస్ ఐఆమ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ మై సెల్ఫ్ నా అంతటా నేను నాలో నేను పూర్ణంగా ఆనందంగా సుఖంగా లేను ఏదో వెలితి అందుకోసం ఈ కంపెనీ వచ్చిందనుకోండి ఆ వెలితి నుంచి బయటపడే ప్రయత్నం ఇది కంపెనీ అనే చిన్న మాటతోటే ఆగిపోలేదు ఇది జీవితంలో చిన్న వయస్సులో ఆరంభమవుతుంది ఈ పరుగు ఈ లోపల వ్యక్తికి కానవచ్చే అనుభవానికి వచ్చేటువంటి ఆ వెలితిని ఎంటీనెస్ ఎంటీనెస్ అంటే ఓటు ఓటు ఖాళీ ఏమీ లేదు లోపల ఉన్నదేదో బయటే ఉంటుంది వినోదం ఎక్కడుంది బయట ఉంది ప్రేమ ఎక్కడుంది బయట ఉంది ఆనందం ఎక్కడుంది బయట ఉంది లాభం ఎక్కడుంది బయట ఉంది జయం ఎక్కడుంది బయట ఉంది లోపలేముంది మరి ఇంకా ఇవన్నీ బయట ఉంటే ఇంకా లోపలేముంది దో ఉంది శూన్యం ఉంది అంతేకాదు మరి ఇవన్నీ బయటే ఉంటే ఇంకా లోపల ఏముందనమాట ఎంటీనెస్ ఖాళీ ఉంది ఇది మనిషి యొక్క అనుభవం మనిషి ఇలాంటి అనుభవాన్ని పొందుతూ ఉంటాడు ఇప్పుడు వీడు యూనివర్సిటీలో చేరింది ఈ అనుభవాన్ని బట్టే చేరాడు పెళ్ళాడింది ఈ అనుభవాన్ని బట్టి పెళ్ళాడి ప్రేమంటాడు ఈ అనుభవాన్ని బట్టే ప్రేమొచ్చింది లోపల ఎంటీనెస్ ఉండబట్టే బయట ప్రేమిస్తాడు ద్వేషించడం కూడా అంతే హీ హీ లవ్స్ అండ్ హీ తర్వాత ఉద్యోగం చేస్తాడు ధనం సంపాదిస్తాడు మరింత ధనాన్ని సంపాదిస్తాడు బిజినెస్ చేస్తాడు పిల్లల్ని కంటాడు ఆ పిల్లల్ని పైకి తీసుకొస్తాడు ఇవన్నీ చేస్తాడు తర్వాత రాజకీయ పక్షాల్లో జాయిన్ అవుతాడు ఎలక్షన్లో పోటీ చేస్తాడు అధికారాన్ని సంపాదిస్తాడు తీర్థయాత్రలు చేస్తాడు దానాలు చేస్తాడు ధర్మాలు చేస్తాడు ఎన్నెన్నో చేస్తాడు లౌకిక కార్యాలు ఎన్నెన్నో చేస్తాడు ధార్మిక మతానికి సంబంధించి ధర్మానికి సంబంధించి ఎన్నెన్నో కార్యాలు చేస్తాడు ఈ కార్యములన్నింటి వెనుక ఈ ప్రయత్నం అంతటి వెనుక ఉన్నటువంటి మౌలికమైనటువంటి సమస్య ఏమిటంటే తన హృదయంలో ఏదో ఒక వెలితి లోటు ఉన్నది ఈ లోటుని పూడిచేటువంటి ప్రయత్నము నేను చెప్పిందా రీజనబుల్గా అనిపిస్తోందా మీకు అయితే ఈ ఈ లోటు అలా పూడీది కాదది ఇట్ విల్ నాట్ బి ఫీల్డ్ దట్ మీరు ఈ లోపల ఎంటీనెస్ని దర్శించి అనుభవ దర్శించే అనుభవానికి తెచ్చుకుని ఈ అపూర్ణత్వం నుంచి బయటపడడం కోసం బయట ఎవేవో పనులు మీరు చేసుకుంటూ పోతూ ఉంటే అది ఆ ఎంటీనెస్ ఎప్పటికీ పూర్తి పడుతుంది అది అది ఎలా ఆ రకంగా పూడ్చబడేది కాదు నిజంగా పూడ్చబడేది కాదు ఒక ఆయన నాతో ఉన్నారు కైలాస యాత్రకు వెళ్ళొచ్చి చాలా వెరీ హైలీ రిలీజియస్ స్పిరిట్ ఉన్న మనిషి హైలీ రిలీజియస్ స్పిరిట్ చాలా గొప్ప విషయం అదే సామాన్యమైన సంగతి కాదు సో కైలాస యాత్రకు వెళ్ళొచ్చేస్తే ఐ బి కంప్లీట్ అని చెప్పారు సరే మరైతే పదం తటగట్టుకు వెళ్ళాం కైలాసం వెళ్ళొచ్చాం వెళ్ళొచ్చిన వారానికే మళ్ళీ నెక్స్ట్ ఏమిటనే క్వశ్చన్లో పడిపోతాను అంటే అర్థం ఏంటి కైలాసయాత్రకి వెళ్ళొచ్చిన ఆ ఎంటీనెస్ అది ఇంకా అలాగే ఉన్నట్టే కదా అయితే ఇప్పుడు దీనికి సమస్య ఏమిటి ఈ ఈ ఎంటీనెస్ ఎలా పోతుంది దీనికి ఆత్మజ్ఞానికి ఆ ఎంటీనెస్ ఉండదు మరి ఏముంటుంది ఎంటీనెస్ ఉండకపోతే దానికి ఆపోజిట్ ఏముంటుంది పూర్ణత్వం ఉంటుంది ఇంత పెద్ద షిఫ్ట్ ఎక్కడి నుంచి వచ్చింది కాను మనందరం ఎంటీనెస్ అనుభవించే చోట బ్రహ్మవేత్త పూర్ణత్వాన్ని అనుభవిస్తున్నాడు ఎక్కడి నుంచి వచ్చిందంటారు పేర్ ఫ్రమ్ ఇట్ హ్యాస్టమ్ అంటే బ్రహ్మవేత్త దగ్గర ఏదైనా మహిముంది మిస్టర్ ఏదో ఉందని చెప్తే అది వేదా అంతం అవ్వదు అదేదో మరొకటి అవుతుంది బ్రహ్మవేత్త దగ్గర ఏదుందో అదే మీ దగ్గర ఉంది బ్రహ్మవేత్త దగ్గర పూర్ణ బ్రహ్మ ఉన్నది హృదయంలో ఆత్మరూపంగా మీ దగ్గర పూర్ణ బ్రహ్మ హృదయంలో ఆత్మరూపంగా ఉంది మరి బ్రహ్మవేత్తకి పూర్ణత్వ అనుభవానికి వస్తున్న సందర్భంలో మనకి వెలితి అనుభవానికి ఎందుకు వస్తుందంటారు బికాజ్ మనము ఆ వెలితి అనుభవానికి వచ్చినప్పుడు దానిని బాహ్యమునందలి వినోదములతోటి రతులతోటి ఫిల్ చేసే ప్రయత్నం చేసేమే కానీ ఆ వెలితి యొక్క మంచి చెడ్డల్ని దాని యొక్క వాస్తవికతని పరిశీలించే ప్రయత్నం మనం ఎన్నడూ చేయలేదు ఆ అంతర్ముఖత్వం మనం చేయలేదా ఆ బ్రహ్మవేత్త అంతర్ముఖత్వాన్ని తాను అంతర్ముఖుడై ఆత్మస్వరూపాన్ని దర్శించి అది అనుభవానికి తెచ్చుకున్నాడు హీ డిస్కవర్డ్ ద ట్రూత్ దట్ ఆత్మ ఇస్ ఫుల్ అది పూర్ణము ఏ లోటు లేదు దాని ఎందు లోటు అనేది లేదు సో ఆత్మక్రీడ ఆత్మర సో మనం ఏమిటి చేయాలి నేను మీకు ఇచ్చే ప్రాక్టికల్ సజెషన్ ఏమిటంటే మీలో మీరు ఎంపీనెస్ కనపడిన వెంటనే కనపడుతుంది దానికేమి లోకల్కి చూసుకుంటే ఎంపీగా అనిపిస్తుంది అంటే అసలు మనం చేసే ప్రతి ప్రయత్నము కూడా ప్రతి ఎఫర్ట్ సర్వ కార్యములు లౌకిక కార్యాలు కానీ ధార్మిక కార్యాలు కాని ఇవన్నింటి వెనుకనున్న ప్రేరణ ఆ లోపల హృదయంలో అనుభవానికి వచ్చేటువంటి వెలితి ఉందది గుర్తించాలి అది గుర్తించిన తర్వాత ఆ తర్వాత ఆ వెలితిని మీరు పరిసాక్షి రూపంగా దర్శించాలి ఏకాంతంలో ఉండి సో వివిక్త దేశ సేవిత్వం అరతి జనసంసది అని శ్రీకృష్ణుడు చెప్తాను సో వెలిచి కనపడింది అనుకోండి వెంటనే మార్కెట్కి పరిగెత్తకపోయో షాపింగ్కి వెళ్ళిపోయో అదే సినిమాకి వెళ్ళిపోయో అదే మరొకటి చేసావు షార్ట్ రేంజ్ ఎగ్జాంపుల్స్ లాంగ్ రేంజ్ ఎగ్జాంపుల్స్ ఇంకేవా ఉంటాయి వెలికి కనపడితే లాంగ్ రేంజ్ ఎగ్జాంపుల్ అంటే ఏమిటో వెంటనే ఓల్డ్ అలవాళ్ళ నుంచి మకాన వచ్చేసి జూబ్లీ హిల్స్లో మకా పెట్టినా ఓల్డ్ అలవాళ్ళు సందులు బొందులు పడుతూ వేస్తూ వెళ్ళడం అదే జూబ్లీ హిల్స్ అయితే ఎంత జబర్దస్త్ ఉంటుంది అక్కడ మకాం పెట్టడం అక్కడ మకా అక్కడ మకాం పెడితే వెలికి ఏదో పూర్తుందండి లాంగ్ రేంజ్ షిఫ్ట్ అక్కడ ఉన్న వాళ్ళని అడిగి చూడండి ఒకసారి వాళ్ళ వాళ్ళని ఒకసారి అడిగి చూడండి హౌ దే ఆర్ కండక్టింగ్ ఎంసెల్స్ ఒక పూర్ణ పూర్ణ తత్వాన్ని తెలుసుకుని పూర్ణులైపోయిన విధంగా కండక్ట్ చేస్తున్నారా ఇంకెలా కండక్ట్ చేస్తున్నారంటారా సో అంటే ఒక దృష్టాంతం చెప్పాను ఆ రకంగా మీరు షిఫ్ట్ చేసేసి ప్లేస్ని షిఫ్ట్ చేసో పొజిషన్ షిఫ్ట్ చేసో సిచ్యువేషన్ని షిఫ్ట్ చేసో మీరు ఆ పూర్ణత్వాన్ని సంపాదిద్దామని అనుకుంటే ఇట్ విల్ నెవర్ సక్సీడ్ అండ్ ఇట్ డిడ్ నాట్ సక్సీడ్ హోల్ లైఫ్ ఆ సత్యాన్ని మీరు గుర్తించండి హోల్ లైఫ్ అది సక్సీడ్ కాలేదు ఇప్పుడు హఠాత్తుగా బై వన్ మోర్ స్టెప్ సక్సీడ్ అవుతుందని మీరు అనుకుంటున్నారా అవదు అది సక్సీడ్ కాదు మరైతే ఎలాగా ఈ ఈ వెలి నుంచి ఈ అపూర్ణత్వం నుంచి బయటపడే ఉపాయం ఏమిటి అంటే నీవు ఫస్ట్ యు స్టే విత్ ద టెంప్టీరియన్స్ అపూర్ణత్వంలో నిలిచి ఉండదు దాన్ని బాహ్యము నుంచి పూడ్చే ప్రయత్నం ముందు మానేసి బాహ్యం నుంచి ఈ అపూర్ణత్వాన్ని సర్దుబాటు చేసే ప్రయత్నం వీడు చేస్తున్నంత కాలం వీడు సంసారం వెనక పరిగెత్తే సుఖీ దుఃఖీగానే మిగులుతాడు కానీ వీడికి ఆత్మస్వరూపం ఎన్నడుకు ఇచ్చే బాహ్య దృష్టి గల వాళ్ళకి అత్యంత బహిర్విషయాసక్త మనసామంటారు శంకరులు బాహ్య బాహ్యము నుండి ఉండేటువంటి ఈ భోగాలు ఈ వినోదాలు ఇవి సత్యం అనుకునేవాడు అవి అవి ఎందుకు అనుకుంటున్నాడు వీడు అసలు ఈ సత్యత్వాన్ని వీడు సత్యమని చెప్తాడు ఎందుకు సత్యం అంటాడో తెలిసిన యునో వై ఏ పర్సన్ సేస్ ఇట్ ఈస్ ది ట్రూ థింగ్ యునో వై బికాజ్ హీ లైక్స్ ఇట్ వాడికి దాని ఎందు ఆ లైకింగ్ ఏర్పడింది దాని ఎందు వాడికి రాగం ఏర్పడింది అంచేత సత్యం అంటాడు గాని దాని వాడి ఇన్వెస్టిగేట్ చేసి అది దాని సత్యత్వాన్ని అర్థం చేసుకుని సత్యం అన్నమాట కాదు దాని ఎందు వాడికి ఒక రాగం ఏర్పడింది కాబట్టి అది సత్యం అంటాడు మీరు ఆల్కహాల్ తాగేవాడిని ఎందుకో ఆరోగ్యం పాటు చేసుకుంటామంటే వాడు ఏమంటాడో తెలిసిన దాంట్లో ఉండే ప్రజ మీకేం తెలుస్తుంది సార్ వాడికి దాని ఎందు మనకెవలకి కనపడిన ఒక గొప్ప లక్షణం దాని మీద కనపడుతుంది దాని ఎందుకు కనపడుతుంది అది రాగం వాడికి అలా డెవలప్ అవుతుంది అదేవిధంగా మనం సంసారం రాగాన్ని బాగా పెంచుకుని సందర్భంలో మనకి సంసారము సత్యం అన్నట్టుగా అది సత్యమో కాదు నువ్వే ఇన్వెస్టిగేట్ చేసి సత్యం మీమాంస చేసి నిర్ధారణ చేసింది కాదు కేవలము రాగద్వేషాల ఆధారంగా మీ సత్యం మనిషి నిర్ధారణ చేస్తుంది అది అది వివేకం అనిపించుకోదు కనుక జగత్ సత్యత్వ బుద్ధి ఉన్నంత కాలం నా అంతర సుఖానికి బాహ్య భోగములు అవసరమని అనుకుంటూ కాలం వాడు ఈ సంసారంలో పడేలా కొట్టుకోవాల్సిన వాడే కానీ వాడు ఉద్ధరింపబడే ప్రసక్తే లేదు మేబీ హీ విల్ విజిట్ హెవెన్ ఫర్ ఎ వాయ్ ఓన్లీ టు కమ్ బ్యాక్ హీ హ్యాస్ టు కమ్ బ్యాక్ పార్లమెంట్కి వెళ్ళిన వాళ్ళందరూ వెనక్కి వచ్చేసి టికెట్ ఇవ్వకపోతే ఆఫీసులు తగలపెట్టేశారంటే హౌ మచ్ ఎంటీనెస్ దే ఫెల్ టు ఇన్స ఇన్సైడ్ దే హార్ట్ మీరు ఆలోచించండి ఎంత ఎంపీగా ఫీల్ అయ్యారో ఆలోచించండి ఒక ఆయన నాకు ఢిల్లీ నుంచి ఫోన్ చేశారు స్వామీజీ ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అండి అంటే నేనున్నాను ఎస్ ఐ విల్ బ్లెస్ యూ చెప్ నేను చెప్పింది విని మీరు బ్లెస్ చేయండి అన్న నేను వినక్కర్లేదు నిన్ను నేను బ్లస్ చేస్తున్నాను కాదు మీరు వినన్నాను ఏమిటన్నా అంటే ఇక్కడ సీటు కోసం ప్రయత్నిస్తున్నానండి మీ ఆశీర్వచనం ఇవ్వాలి డౌట్ఫుల్గా ఉందని చెప్పేశాను అంటే నాకు ఆ సంగతి తెలియదండి మీకు శుభం నేను ఆశీర్వచనం చేస్తున్నాను నేను ఫోన్ పెట్టేశాను బికాజ్ ఐ డోంట్ వాంట్టు బ్లెస్ హిమ్ అండ్ గివ్ హిమ్ ఫాల్ స్కోప్ అన్ దర్ డైరెక్షన్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ విత్ హిమ్ అండ్ ఫైనల్లీ ఆయనకి ఆయన అడిగింది ఓ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఓ తోట సీట్ అడిగితే ఆయనకి వాళ్ళు ఇంకో ఇచ్చారు ఇస్తే అక్కడ నాకు బలం లేదని ఆయన పోటీ చేయటం మానేశారు ఫైనల్లీ హీ డి నాట్ He డివే హీ వాంటెడ్ హీ ఇస్ నాట్ ఇన్ ది పిక్చర్ సో నా అభిప్రాయంలో నా ఆశీర్వచన ఆయనకు ఫలించిందనే నేను అనుకుంటున్నాను ఎప్పుడైనా కనపడితే చెప్తాను అన్నమాట ఎప్పుడో కనపడతారు ఈ నిరుత్సాహం అంతా పోయిన తర్వాత సవకాశంగా ఈ కొంత హడావిటి తగ్గిన తర్వాత కనపడతారు మళ్ళీ కనుకున్నప్పుడు చెప్తాను నా ఆశీర్వచన మీకు నిండా ఫలించిందని ఏం చెప్తాను కొన్ని ఆయనకి అర్థమైన అర్థం అయినా అమ్మగారికి ఖచ్చితంగా అర్థమవుతుంది కాబట్టి సో మనిషి తన లోపల ఉండే ని ఆ విధంగా బాహ్యం నుంచి ఏదో దిగుమతి చేసి ఏదో లోపలికి తీసుకొచ్చి తద్వారా ఫిలప్ చేద్దామనే ప్రయత్నం చేసుకున్నంతకాలం ఆ ఎంటీనెస్ ఎన్నడూ మీకు పోతుంది ఆ ప్రయత్నం ఎన్నడు ఇది ఎలాగంటే మృగతృష్ణ అంటే ఎండమావుల వెంట పరిగెడుతున్నంతసేపు దాహం తీరి మీరు ఎండమాముల వెంట పరిగెత్తడం మానేస్తే దాహం తీరచ్చు పాసిబుల్ కాబట్టి యు లివ్ విత్ ద టెంప్టేరియన్స్ స్టే విత్ ద టెంప్టేరియన్స్ అబ్జర్వ్ ద టెంప్టేరియన్స్ ఆ వెలితిని మీరు పరిశీలన చేయండి అండ్ ఆ వెలితిలో జీవించటం అలవాటు చేసుకోండి జీవించండి ఎలాగూ పూట కదా అది మీరు ఎన్ని పనులు చేసినా అలాగే ఉన్నప్పుడు ఏ పని చేయకుండా చూద్దాం ఇప్పుడు ఒకడు మందు వేసుకుండండి మందులు అన్ని రకాల మందులు వాడేడు ఏమీ తగ్గలేదు మోకాల అలాగే ఉండదు ఏమి చేయకుండా అలా ఊరుకోండి కొద్ది రోజులు ఏమవుతుందో అనే ఏమో చేసి మందు వేయకపోవడం కూడా ఓ మందు దట్ ఈజ్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ మెడిసిన్ ఏమండే కాబట్టి ఈశ్వర నామాన్ని జపిస్తూ కూర్చోండి ఏమీ చేయకండి అంటే ఏమో తగ్గితే తగ్గచ్చు తగ్గపోతే నీకు పోయిన వచ్చింది ఇప్పుడు ప్రయత్నం చేసి ఖర్చు పెట్టి తిరిగి తగ్గని దానికంటే ఏమీ చేయకుండా తగ్గలేదనుకుంటే పోలే మనం ఏం ప్రయత్నం చేయను లేదు తగ్గను అదో తృప్తి ఉంటుంది కదా యూ ట్రై సో అంచేతనే శృతి ఏమని చెప్తుందంటే నీ అన్వేషణ బయట చేయదని చెప్తాను డోంట్ సెర్చ్ అవుట్ సైడ్ అని చెప్తాం సెర్చ్ వితిన్ అని చెప్తాం సో సోన్వేషతవ్యహ సో విజిజ్ఞాసితవ్యహ ఆత్మస్వరూపాన్ని ఆ పూర్ణతత్వాన్ని నువ్వు అన్వేషణ చేయాలి వాహ్యంలో కాదు నీ లోపల అన్వేషణ చేసుకో ధ్యాన మార్గంలో దాన్ని అన్వేషణ చేయాలి నువ్వు అసలు ధ్యానం అంటే మీరు ఇలాగ ఖక్ అయిపోయేదో కాదు స్టే విత్ యువర్ సైడ్ అంతర్ముఖులుగా ఉంటూ మనస్సుని అలా పరిశీలిస్తూ ఉండండి మనస్సుని పరిశీలించటమే ధ్యానం ఉంటుంది అదే సమాజం మనస్సులో ఉదయించేటువంటి సంకల్ప వికల్పాలని అలాగా పరీక్షగా పరిశీలిస్తూ ఉంటే దాని బతికేదో మీకు బయటపడుతుంది దాని వశంలో జీవించటం అనే స్థితి క్రమంగా మారి మీ వశంలో అది వస్తుంది అప్పుడు మీరు సడన్లీ యూ విల్ డిస్కవర్ ఎదర్ యూ విల్ డిస్కవర్ సడన్లీ ఆర్ యూ డిస్కవర్ స్లోలీ వీ డోంట్ నో ఇట్ హ్యాపెన్స్ సప్త వడ న్యాయం అంటారు సప్త న్యాయం అంటే ఏడు వడలు తిన్నాడు అమ్మాయ ఆకలు తీరింది కడుపు నిండింది అన్నాడు ఇప్పుడు ఏడో వడ వల్ల కడుపు నిండిందా ఏ వడ వల్ల కడుపు నిండిందంటారు దాన్ని సవ సప్త అంటారు సో ఏడు వడలు తిన్నాక కడుపు నిండి ఏడు వడల దాకా అలా టకా ట అయిపోయిన తర్వాత పలహారం ఏకాదశి పలహారం అనమాట సో ఈ సప్త వడ న్యాయం ప్రకారం ఏ వడ వల్ల కడుపు నిండిందో మనం చెప్పలేము కాబట్టి మీకు జ్ఞానోదయం అయిందనుకోండి ఆ క్షణంలో జ్ఞానోదయం అయిందో ముందు క్షణాలు కూడా ఈ మీమాంస అనవసరం సో మీకు యూ విల్ డిస్కవర్ దట్ మీలో ఏ రకమైన వెలితీ లేదు అనే సత్యాన్ని మీరు గుర్తిస్తారు ఆ సత్యాన్ని గుర్తించిన వాడే ఆత్మక్రీడ ఆత్మరతి అది దిస్ ఈజ్ ది మోస్ట్ ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దీస్ వర్డ్స్ ఆత్మక్రీడ ఆత్మరథి సో అప్పుడు బయట క్రికెట్ మ్యాచ్ ఉందనుకోండి యూ కెన్ ఎంజాయ్ నో ప్రాబ్లం క్రికెట్ మ్యాచ్ లేదనుకోండి ఓకే యు ఆర్ ఓకే ఆత్మక్రీడ క్రీడ కాబట్టి క్రికెట్ మ్యాచ్ అన్నాను ఆత్మరతి సో బా వినోదం కోసం ఉల్లాసం కోసం బాహ్యమునందు ఆధారపడకూడదు బాహ్యమునందుండే వినోదాలు ఉల్లాసాలని దూరంగా తరిమేయాలని నా అభిప్రాయం కాదు తరిమేనక్కర్లేదు దేన్ని లెట్ డెమ్ రిమైన్ ఇన్ దేట్ ప్లేస్ మనము మానసికమైనటువంటి పరాధీనతలోకి జీవితాన్ని నెట్టివేసుకోరాదు అది గొప్ప సందేశం ఆత్మక్రీడ ఆత్మరతి సో రతిస్తు సాధన నిరపేక్ష బాహ్య విషయ ప్రీతిమాత్రమితి విశేష అక్కడ ఆ రెండు పదాలు అయిపోయింది ఇంక క్రియావాన్ అనే మాట దగ్గరికి వచ్చాం ఇక్కడ కొంచెం మీమాంసు ఉంది అందాము తథా క్రియావాన్ జ్ఞానధ్యాన వైరాగ్యాదిక్రియా సోయం క్రియావాన్ అది క్రియగలవాడు బ్రహ్మవేత్త దగ్గరికి వచ్చి క్రియగలవాడు అంటే ఏమిటి క్రియ ఇంకెక్కడి నుంచి ఈ కర్మలన్నీ చూస్తూ కూర్చుంటాడనా క్రియగలవాడు అంటే లక్ష లక్ష రకాల కర్మలు ఉన్నాయి ఎన్ని కర్మలు అంటే నేను ఎన్నోసార్లు మీకు మనవి చేశాను ఒక వైదికుడు వందేళ్లు కర్మలు చేసిన తర్వాత అయ్యో నేను చేయాల్సిన కర్మలన్నీ చేయలేకపోయానే అనే వెలుతుతో చచ్చిపోతాడు మీ దగ్గర ఒక లోభి లక్షల సంపాదించి అయో సంపాదించాల్సిన సొమ్మంతో సంపాదించలేకపోయానని వెలుతుదో ప్రాణం విరుస్తుంది భోగి అంతే భోగి అంతే ఇంకా భోగాలు అనుభవించాల్సిన ఉన్నాయని బెంగపెట్టుకుంటూనే వాడు ప్రాణం విరుస్తుంది కాబట్టి క్రియావాన్ని ఏమిటి క్రియలు ఇక్కడ ఆత్మజ్ఞాని బ్రహ్మవేత్తకి క్రియలే ఉన్నాయి క్రియలంటే జ్ఞానక్రియ జ్ఞాననిష్టలో ఉండటమే క్రియ వైరాగ్య క్రియ నివృత్తి రూపమైన క్రియ వైరాగ్యం అంటే నివృత్తి ఈ నివృత్తి యొక్క లక్షణం తర్వాత మంత్రాల్లో వస్తుంది సో జ్ఞాన వైరాగ్య ఆది ఆది శబ్దం చేత శమతం ఆది గ్రహ ఉన్నాయి అంటే సంసారంతోటి సంబంధాన్ని తగ్గించుకోవటమే క్రియ ఇంకా అంతకంటే వేరే క్రియేం లేదు అదే క్రియా వా సాధారణంగా మానవులు సంసారంతో సంబంధాన్ని పెంచుకునే క్రియలు చేస్తారు డాక్టర్ గారు ఉన్నారు మంచి డాక్టర్ జనరల్ ఫిజీషియన్ విచ్ గుడ్ ఈ రోజుల్లో జనరల్ ఫిజిషియన్నే కనపడ్డది మంచి జనరల్ ఫిజీషియన్ ఎవడైనా ఉంటే జనం నెత్తిమి పెట్టుకుంటారు ఎందుకంటే జనరల్ ఫిజీషియన్ స్పెషలైజేషన్ తర్వాత వస్తుంది ముందు జనరల్ ఫిజిషియన్ ఇప్పుడు ఇంకే నో జనరల్ ఫిజిషియన్ డైరెక్ట్ స్పెషల్ ఎమర్జెన్సీ వార్డులో పాలేస్తే అక్కడి నుంచి డైరెక్ట్ స్పెషలైజేషనే ఇట్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ డెవలప్మెంట్ జనరల్ ఫిజీషియన్ అయితే జనరల్ ఫిజిషియన్ నేననే ఒకళ్ళు వెళిత్తి నేను ఐఎమ్ జనరల్ ఫిజిషియన్ నేను చెప్పాను జనరల్ ఫిజీషియన్ అంటే అయ్యా అది ఏ వెరీ స్పెషల్ స్టేటస్ మీర్ డోంట్ లుక్ డౌన్ యువర్ సెల్ఫ్ అంటే కాదండి స్పెషలైజేషన్ ఎందుకంటే మీరు స్పెషలైజేషన్ ఇదే స్పెషలైజ్ చేయండి నో నథింగ్ డూ సో వాట్ స్పెషలైజేషన్ యూ వాంటు కార్ బిఆర్ అని ఈ కార్డియాలజీ ఉంది చూసేది అంత తలపోటు వ్యవహారం అదే కనబడారు సరే కార్డియాలజిస్ట్ హీ డీటెయిల్ స్పెషలైజేషన్ ఇన్ కార్డియాలజీ అయింది నౌ హీ హీస్ ఏ ప్రాక్టీసింగ్ కార్డియాలజిస్ట్ అండ్ మేడ్ లార్డ్ ఆఫ్ మన్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ ల పెంచుకుంటూ పోయి ప్రైవేట్ ప్రాక్టీస్ ఇది ఓ గోడ గవర్నమెంట్ కార్డియాలజిస్ట్ గవర్నమెంట్ అయితే ఎంత ఎన్ని ఆపరేషన్స్ చేసినా ముప్పై వేలు నలభై వేల జీతం ఇస్తారు అదే మనం ప్రైవేట్గా ఇవ్వే ఆపరేషన్స్ ప్రైవేట్గా చేసేసామనుకోండి ఎంత వస్తుంది మూడు లక్షలు ఇంత కష్టపడతా పది రెట్ల ఆదాయం సంపాదించుకోవాలి కానీ ఏమిటిది దిస్ ఇస్ ది లాజిక్ ఇంత తప్పు లాజిక్ ఇదే కానీ మరొకటి కష్టపడదానికి ఫలితం లేదు గవర్నమెంట్లో భేదవాళ్ళు వస్తారు వాళ్ళకి సేవ చేస్తూ ముప్పై జీతం ఇస్తున్నారు వాళ్ళకి సేవ చేస్తూ ప్రతిసారి ఆపరేషన్ సక్సెస్ చేసినప్పుడల్లా ఈ కృష్ణార్పణం వస్తూ ఉంటూ ఉంటే ఎంత పుణ్యాత్ముడు ఎంత కృతార్థడైపోతాడు అంత వివేకం ఉంటే సమాజంలో ఎందుకు ఉంటుంది ప్రైవేట్ ప్రైవేట్లో అయితే లక్ష్యం సంపాదించి ఓకే గవర్నమెంట్ రిజైన్ చేసి ప్రైవేట్ ఓకే నో హీ షుడ్ ప్రాక్టీస్ కార్డియాలజీ యు నో వాట్ హీ ట్ ఇడ్ హీ కంటెస్టెడ్ ఇన్ ఎలక్షన్ హీ జాయిన్ ఎ పార్టీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయి ఎందుకండి మున్సిపల్ కమిషనర్ వై యూ షుడ్ బికమ్ మున్సిపల్ కమిషనర్ కార్డియాలజిస్తే ప్రాక్టీసింగ్ కార్డియాలజిస్ మున్సిపల్ కమిషనర్ అవడం ఏంటండి ఏమైనా అసలు సందర్భం ఉన్నదానికి అంటే మనిషి హృదయంలో వెళితి మనిషిని ఎంత ముప్పతిప్పులు పెడుతుందో మీకు నేను దృష్టాంతం ఒక కల్పిత దృష్టాంతం చెప్తున్నానని కోనుకొని సో హైకోతిటికల్ ఎగ్జాంపుల్స్ విడ్ నాట్ బి రియల్ మున్సిపల్ కమిషనర్ హీ బికేమ్ మున్సిపల్ కమిషనర్ ఈ దీంట్లో మళ్ళీ సాధువులు నేను అలాంటి పొట్టు రెండు ఇన్వాల్వ్ అంటేంది కదా నాకు దాకా వచ్చింది ఈ కథ సో దీంట్లో మళ్ళీ సాధువులు సాధువుల ఆశీర్వచనం ఎందుకంటే మున్సిపల్ కమిషనర్ అవ్వాలంటే కార్డియాలజీ కంటే సాధు ఆశీర్వచనం ఉండలేకపోయినా మున్సిపల్ కమిషనర్ అవ్వాలంటే సాధు కావాలి ఎందుకంటే ఓట్లు వ్యవహారం అయ్యింది ఈ ఓటు వేసే ఉంటారు చూసారా అది ఇది వెరీ మిచ్చు వేస్తారు అని సో మున్సిపల్ కమిషనర్ ఈ లోపల కాంగ్రెస్ పార్టీ డిక్లైన్ అయింది మున్సిపల్ కమిషనర్గా ఉన్నాడు కానీ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కమిషనర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కమిషనర్ అంటే గత ఐదు గత ఐదు పది సంవత్సరాల్లో మేయర్ మేయర్ మేయర్ కాదు చైర్మన్ చైర్మన్ చైర్మన్ మున్సిపాలిటీ చైర్మన్ సో వెంటనే కాంగ్రెస్ పార్టీ నేను మున్సిపల్ చైర్మన్ అయితే అయ్యాను కానీ ఉండాల్సిన పార్టీలో లేను వెలి ఓకే సరే ఉండాల్సిన పార్టీలోకి డిఫెక్షన్ ఈ లోపల అంతవరకు కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ కమిషనర్గా ఉండి చైర్మన్గా ఉండి ఎలక్షన్ ముందు డిఫెక్ట్ అయ్యేప్పటికీ ఎందుకు వై డిఫెక్ట్ ఎందుకో తెలుసు హీ వాంట్స్ టు బికమ్ ఎమ్మెల్యే అండ్ దెన్ హీ వాంట్స్ టు బికమ్ మినిస్టర్ రూట్ సో డిఫెక్ట్ అయితే ఏమైందో తెలుసునండి ఈ ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంతదాకా ఓ పార్టీలో మూసారు ఆయన్ని ఇప్పుడు సడన్గా ఆయన వీళ్లతో చెప్పబెట్టకుండా డిఫెక్ట్ అయి కూర్చున్నాడు దాంతో అవతల పార్టీ వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళందరూ ఆయన ఇంటి మీద అటాక్ చేసి ఆ మూడు కూడా బుగ్గి చేసి పెట్టారు ఆయన ప్రాక్టీసు హాస్పిటల్ మూడు కార్లు అంబులెన్సు తర్వాత ఇల్లు వాకిలి ప్రాణాలతో కుటుంబ సభ్యులు బయటపడ్డారు మూడు బుగ్గి చేసి పెట్టారు ఇప్పుడు వీళ్ళు చేసిన పని మంచి పని బట్ సో వేర్ దిస్ లీడ్స్ ఇప్పుడు మళ్ళీ స్వామీజీ దగ్గర వస్తే స్వామీజీ ఏం చెప్తారో సుఖదు సమయకృత్వ లాభాలాభం జయా జయవని చెప్తారు ఇవలేదో ముందే చేయొచ్చు కదా బుద్ధి చెప్పిన స్వామి చెప్పి నా దగ్గరికి వస్తే ముందు నేనే చెప్తాను అదేమి సమస్యగా మళ్ళీ సుఖదు సమయకృత్వం మొదటికి వచ్చిందిగా జనరల్ ఫిజిషియన్గా ఉన్నప్పుడు సుఖదు సమయకృత్వాను అనుకుని ఉంటే సమాజానికి మంచి సేవ చేస్తుండేవాడు తన కుటుంబానికి సేవ చేసి ఉండేవాడు పిల్లలతో కలిసి ప్రేమగా పెంచేవాడు పిల్లల్ని భార్యకి తోడుగా ఉండేవాడు చేదోడు వాదోడుగా ఉండేవాడు ఇవన్నీ వదిలిపెట్టి పొలిటికల్ పార్టీల చుట్టూ తిరిగి వాటికి గెయిన్ అవుతీ వాటికి గెయిన్ ఈజ్ పదేళ్లు కార్యాలయ ప్రాక్టీస్ చేసి సంపాదించిన సొమ్మంతా బుగ్గిపాలయ్యింది దట్ ఈజ్ వాటికి గెయిన్ నవ్ నవ్ హీ కమ్స్ అండ్ టెల్స్ ది లోకల్ తెలుగుదేశం లీడర్స్ దట్ ఐ లాస్ట్ సో మచ్ ఫర్ దిస్ ఏక్ అప్ పార్టీ నవ్ యూ రికగ్నయర్స్ So సో మచ్ సాక్రిఫైస్ యాజ్ డన్ ఫర్ ది పార్టీ రికగ్నైజ్ డ్యూ టెక్ ఐ మేక్ మీ సంథింగ్ మీనింగ్ ఫుల్ ఐ లాస్ట్ ఆల్ ఫర్ ది సేఫ్ ఆఫ్ పార్టీ అంటే ఏమన్నా వీళ్ళు రికగ్నైజ్ చేసేవాళ్ళు కూడా వాళ్ళకి అన్ని వీళ్ళు కుదిరితే రికగ్నైజ్ చేస్తారు recognize కదా రికగ్నైజ్ చేయి రికగ్నైజ్ చేయండి రికగ్నైజ్ చేస్తారేంటి వాళ్ళకి అన్నీ అన్నీ వాళ్ళకి కుదిరినప్పుడు వాళ్ళకి మనస్సుకి నచ్చినప్పుడు రికగ్నైజ్ చేస్తారు ఆఖరికి ఈ లోకల్ పార్టీ బాసెస్ ఉంటారు దుసారా వాళ్ళ రికగ్నేషన్ కోసం వాళ్ళకి రోగం వస్తే ఇతని ముందు నిలబడాల్సిన వాళ్ళు వీళ్ళు వీళ్ళ దగ్గర రికగ్నేషన్ కోసం ఈ డాక్టర్ వెళ్ళి గిరిగిరా తిరుగుతున్నాడు ఆపరేషన్స్ చేయటం ఏనాడో మర్చిపోయాడు దాంట్లో స్పెషలైజేషన్ మర్చిపోయాడు పాలిటిక్స్లో పడ్డవాడికి డాక్టర్ ఏం చేస్తారు ఇంకా ఏదో ఇండియాలో కాబట్టి నడుస్తున్న అమెరికాలో అయితే ప్రాక్టీసింగ్ పర్మిషన్ క్యాన్సిల్ చేసి పెడతారు ఇండియాలో కాబట్టి ప్రజలు devonna more than they, they, they believe in god more than the uh, doctor around doctor kanka indian society la and society has a great propensity no doctor kanka chesina vaichyam taggisu kondi doctor devonna god devonna cheptaru scientific method randalu padta taggaledu ankonde papa ayina em chestaru they give benefit of doubt to him all the way papa ayina em chestadu mana prarabdham avaledu alanti patient lo durakanam డాక్టర్ల పుణ్యం ఇలాంటి పేషెంట్లు ఎక్కడా లేదు ప్రపంచం భారతదేశంలో డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్నాడంటే ఈ ది మోస్ట్ ప్రివిలేజ్డ్ బ్యాన్ అమెరికా వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుంది ఆ సెషన్ దే ఆర్ పర్మనెంట్లే వస్తాయి వాళ్ళ ఫీ అంచేతనే వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకుంటారు అమెరికాలో డాక్టర్లు ఇన్సూరెన్స్ చేసుకుంటారు ఎందుకు ఇన్సూరెన్స్ చేస్తారంటే ఎప్పుడైనా వైద్యంలో పొరపాటైతే దానికి ఇన్సూరెన్స్ చేస్తారు అలాంటి ఇన్సూరెన్స్ ఒకటి ఉందని కూడా మీరు భారతదేశంలో విన్నారా అసలు ఎనీవే సో మనిషి తన లోపలుండే వెలితిని పదవుల ద్వారా అధికారం ద్వారా ధనం ద్వారా భోగాల ద్వారా నేను ఇదే లిస్ట్లో ఇంకో నాలుగు యాడ్ చేస్తే మీకు వినడానికి బాగుండదు కానీ మీరు యాడ్ చేయక తప్పదు కామ్య కర్మల ద్వారా తీర్థయాత్రల ద్వారా దానాల ద్వారా ధర్మాల ద్వారా ఆ వెలికి పోర్చబడదు మీరు ఈ దానాలని ధర్మాలని తీర్థయాత్రల్ని కర్మల్ని పరమేశ్వరార్పణ బుద్ధితో చేస్తే అప్పుడు ఆ పుణ్యం మీకు పండి మీరు వేదాంతాన్ని అధ్యయనం చేసి ఆత్మనిష్టలో ఆత్మ ధ్యానం చేస్తే అంతర్ముఖులై జీవిస్తే సింపుల్గా అప్పుడు మీ పూర్ణతత్వాన్ని మీరు ఆవిష్కరించుకుంటే ఆ దారికి ఉపయోగపడతాయి మీరు ఆ దారిలో ప్ర అవి కూడా వాటి ఉపయోగం కూడా జస్ట్ సో సో ఫిఫ్టీ ఫిఫ్టీ ఉపయోగం క్షీణేపుణ్యం మృత్యులోకం విషంతి కైండ్ ఆఫ్ ఉపయోగం కాబట్టి సో క్రియావా ఇక్కడ క్రి అంటే ఇప్పుడు నేను మొత్తం అన్ని క్రియలు కవర్ చేశాను ఇది కాదు క్రి అంటే వైరాగ్యము ఆ జ్ఞానము ఆయన శంకర్లు చెప్పారుగా జ్ఞానము ధ్యానము వైరాగ్యం ఆది శబ్దం ఒకటి వేశారు ఆది వేస్తారు ఎప్పుడైతే ఉన్నవన్నీ మనం కవర్ చేయలేదేమో అనే ఒక అసంతృప్తి ఉన్నప్పుడు ఆది పారేస్తారు మనం ఇంకా ఏవో కొన్ని ఉంటాయి అన్ని లిష్టంతా అస్తమానం ఎక్కడో పెట్టాలంటే ఎక్కడ కుదుర్తుంది ఆది పారేస్తాం ఆది పారేస్తే ఆ సాధకుడు లేకపోతే ఆ వ్యాఖ్యాత చూసుకుంటాడు ఆది సంఘటన కాబట్టి ప్రధానమైనవి మూడు చెప్పేశారు చెప్పేసి ఇంకా ఉంటాయి కొన్ని ధ్యానం వైరాగ్యం చెప్పేశారు ఇంకో కొన్ని ఉంటాయి శమదమాదులు ఇవేవి ఉంటాయి వేసుకోండి కాబట్టి జ్ఞానము అంటే శ్రవణం చేయండి ధ్యానము చక్కగా మంత్రము ఏదో ధ్యా మంత్రజపం కూడా ధ్యానంలో భాగం సో ఆత్మధ్యానము నిరుధ్యాసనము మంత్రజపము చేయండి తర్వాత వైరాగ్యము సింపుల్గా పతకం విరా విరాగులుగా విరక్తులుగా జీవించండి కొంతమంది అనుకుంటారు అబో ఇలాగైతే చాలా మనం సాక్రిఫైస్ చేయాల్సి వస్తుందనుకుంటాం చాలా పొరపాటు మనం మనం ఏమీ సాక్రిఫైస్ చేయక్కర్లేదు నిజానికి మొత్తం శాంతి సుఖము ఆనందము అంతా మనదే ఇప్పుడు పెద్ద బండరాయ్ ఒకటి మోస్తున్నాడండి ఆ బండరాయి కింద బారాయిదా అంటే అంత సాక్రిఫైస్ చేయాలని నేనంటే అది ఏమన్నమాట కాబట్టి వైరాగ్యము ధ్యానము అంటే మీ దాంట్లో సాక్రిఫైస్ అయి ఉన్నాయి న్యూసెన్స్ మనం పారేసినట్టు ఇప్పుడు వేస్ట్ అంతా ఇంట్లో పోగుపడ్డ వేస్ట్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పారేసి వచ్చారనుకోండి సాక్రిఫైస్ అంటారా దాన్ని దాన్ని సాక్రిఫైస్ అంటారు తెలివైన పని అని అంతే దాంట్లో ఏదో పెద్ద ఏదో అన్నీ సాక్రిఫైస్ చేసేస్తున్నామని కూడా అటువంటి దృష్టికోణం కూడా అనవసరం తప్పు కూడా అది అనవసరం ఏంటి తప్పు అంటే అర్థం ఏంటంటే ఇవన్నీ కూడా మనకు అనవసరమైన విషయాలు మనం ఏమనుకుంటామంటే ఏదో ఒక వస్తువుకుంటే అది అది గదిలో ఉంటుంది లేకపోతే హాల్లో ఉంటుంది లేకపోతే షో కేసులో ఉంటుందని అనుకుంటాం అలా ఉండదు అది ఈ గదిలోనూ హాల్లోనూ షో కేసులోనూ ఉండదు అది మన మనస్సులో ఉంటుంది గదిలోనూ హాల్లోనూ షో కేసులోనూ ఉండే స్థితి నీకే ఉంటే అది అక్కడ షాప్లోనే ఉండేది ఆ స్థితి లేకపోబట్టే అది మీ మనసులో ప్రవేశించబట్టే అది గదిలోకి వచ్చింది అసలు ఇది ఫస్ట్ ప్లేస్ అయితే షాప్లో ఉండదు షాప్లోనే ఉండేది నాకు ఆర్టిస్ట్ ఒక ఆయన నాకు అతను ఆర్ట్ అంతా చూపించాడు ఒక్కొక్క ఆర్ట్ థౌజండ్ డాలర్స్ మినిమమ్ చూపించి మీరు ఏదైనా ఒకటి తీసుకెళ్ళాలన్నాడు నేను అన్నాను ఎందుకు నాకెందుకు ఇది ఎక్కడుందో అక్కడే షోఫ్గా ఉందని చెప్పాను ద ఆర్ట్ ఫార్మ్ ఇప్పుడు ఫోటో ఉందనుకోండి ఎంత అందంగా ఉందో చూడండి చాలా అందంగా ఉంది కాబట్టి సంచిలో పెట్టుకోవడం అన్న ఎక్కడుందో అక్కడ ఎంతో బాగుంది ఇప్పుడు గులాబీ పువ్వు ఉందనుకోండి అందంగా ఉంది వెంటనే వెళ్ళి దాన్ని తుంపడం అన్నది అది మనిషి యొక్క అజ్ఞానానికి చిహ్నం ఎందుకు తుంపడం ఎందుకు అందంగా ఉంది కాబట్టి అందంగా ఉంది కాబట్టి అలా అలా ఉద్వేసేదాన్ని దాన్ని తుంపి బటన్ హోల్కో ఎక్కడో పెట్టుకుంటే కానీ అందం కాదా అదేమే కాబట్టి ఆత్మ క్రియావా అనంటే ఇది క్రియ అంతేగాని ఇక్కడ క్రియలంటే ఎవో ఇంకా వలస కర్మలని కాదు సమాసపాఠే ఆత్మరతిరేవా క్రియాస్య విద్య బహువ్రీహి ముతుబద్ధో అన్యతరహా అతిరిచ్యతే అంటే శంకరాచార్యుల కాలంలో ఆ మాన్యుస్క్రిప్ట్లు ఏవైతే ఉన్నాయో ముండకా మ్యాన్యూస్క్రిప్ట్ ఆ తర్వాత ప్రవచనం కూడా ఉంటుంది కదండి వల్లి మంత్రాలుగా మంత్రాలని విద్వాంసులు వదిలివేస్తున్నప్పుడు ఇక్కడ ఇక్కడ పాఠం ఏమనుంది ఆత్మరతిహ్ క్రియావాన్ అని పాఠం ఉన్నది ఆయన దగ్గర ఆయనకు లభించిన మాన్యూస్క్రిప్ట్లో ఆ విసర్గలేని పాఠం ఉంది ఆత్మరతి క్రియావాన్ వెరీ సటిల్ డిఫరెన్స్ చూడండి ఇప్పుడు ఆ వల్లివేసేవాడు ఆత్మరతిహ్ క్రియావాన్ అని వదిలివేయాలి అలాగే వేసివేసి వేసి బై ఎవడో ఒకడు మిస్టేక్ చేశాడనుకోండి ఆ మిస్టేకే కొనసాగిందనుకోండి ఆత్మరతి క్రియావాన్ అయిపోతుంది అది అలాగే వచ్చేస్తుంది పాఠం ఆ పాఠం ఉంది పాఠాల్లో కొంచెం భేదం ఉంటుంది మంత్రపుష్పంలోనూ అక్కడ కూడా కొద్ది భేదాలు ఉంటాయి సో నేలతో యద మధ్యస్థా విద్యుల్లేఖే వభాస్వరా అని మన ఆంధ్ర దేశంలో పాఠం అంటే మంత్రపుష్పం ఉంది కదండి మహానారాయణ ఉపనిషత్తులో మీరు వినే ఉంటారు ఈ మంత్రం నీలతో యద మధ్యస్థాద్ విద్యుల్లేఖ మధ్యస్థాత్ తకారం తకారం దకారం అవుతుంది పంచమే ఏకవచనంలాగా విద్యారంజస్వామి పాఠంలో ఆ దకారం లేదు అది పంచమీ ఏకవచనం కాదు అది విద్యుల్లేఖ అన్నది ప్రథమా ఏకవచనంగా యద మధ్యస్థ ప్రథమ ఏకవచనం ఉండాలి ఈ పంచమీ ఉండే అది ప్రథమా ఉంటే ఈ రెండింటికి మూడి పెట్టడం అలాగండి నీలతో యద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వరా ఈ పాఠం తమిళనాడులో ఉంది తమిళనాడు పండితులందరూ కూడా నీలతో యద మధ్యస్థ విద్యుల్లేఖే వ అని చెప్తారు విద్యారణ్య స్వామి భాష్యంలో దీని మీద మీమాంస చేశారు ఎలాగా ఎలాగనే ఆయన ఏం చేశారంటే అర్థం చెప్పాల్సిన వాడికి అర్థానికి సరిపడి పాఠం చూసుకుంటాడు కానీ అర్థం చెప్పడం కుదరని పాఠం ఎక్కడ పెట్టుకుని ఏం చేస్తుంది దాన్ని ఆయన ఏం చేసేటంటే ఈ దకారం తీసి పక్కనట్టి అది అది కుదరతుంది అర్థానికి ఫిట్ కాదు ఊరికే ఇంకా అర్థం గురించి పట్టించుకోకుండా వల్లించుకుంటే సరిపడుతుంది యూ కెన్ డూ దాట్ బట్ అర్థం చెప్పాలనేప్పటికీ సమస్య వస్తుంది సో నీలతో ఎద మధ్యస్థ నల్లని మేఘముల గుంపు మధ్యలో ఉన్నటువంటి విద్యుల్లేఖ ఇవ మెరుపు తీగవలే భాస్వరా చక్కగా ప్రకాశించున్నది అని అర్థం రాశారు అద్ పంచమే యవచనం హీ జస్ట్ డ్రాప్ ఇట్ ఎవరిలో పెట్టారు అది ఏదో అలా పాఠ పరంపరలో ఏమంటే వేల సంవత్సరాల నుంచి అలా వలించుకుంటూ వస్తుంటే ఏదో మిస్టేక్ వస్తుంది పది రోజుల రాసిన పుస్తకం ఈవేళ ప్రింట్ చేస్తే ముప్పై మిస్టేక్స్ ఉన్నప్పుడు పది వేల సంవత్సరాల క్రితం నుంచో ఈ ముప్పై వేల ఏ భగవంతుడికి తెలియాలి ఎప్పుడు ప్రారంభమైందో అది ఎందుకంటే సృష్టి అది నుంచి వస్తున్న విజ్ఞానం ఇది ఎవడో దకారం పొరపాటుని పెట్టాడు మంచిగా అని నాకు కొంతమంది ఒప్పుకోకపోవచ్చు ఇదంత్ మ్యాటర్ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దాన్ని నువ్వు ఎలా చెప్పినా అర్థం మటుకింతే ఇప్పుడు ఆత్మరతి క్రియావాన్ అది కరెక్ట్ పాఠం ఎందుకంటే ఆ మంత్రం యొక్క ఆ ఆ ప్రవాహం కూడా అలా ఉంది ఆత్మక్రీడ ఆత్మరతిహి ఆ పదాలు అంత అంతంత మాత్రమే ఇప్పుడు ఓ పాఠం ఏమనుందంటే ఆత్మరతి క్రియావాన్ అని పాఠం ఉన్నాడు ఈ పాఠం ఏం చేయాలి దానికి శంకరులు అంటున్నారు బహువ్రీహి సమాసం చేయాలి బహువ్రీహి సమాసం ఏమని చెయ్యాలి ఆత్మరతి క్రియలు కలవాడు ఆత్మరతిష్ట కొంచెం వ్యాకరణం వ్యాకరణం సమస్య లేని వాళ్ళు చింత చేయకుండా అయిపోతుంది సో ఆత్మరతిశ్చ క్రియాశ్చ ఆత్మరతి క్రియలు గలవాడు అలా చేయాల్సి ఉంటుంది మరి విసర్గ లేకపోతే ఇంకా గతి లేదు సమాసం చేయాల్సి ఉంటుంది సమాసం అంటే బహుగ్రీహే అయితే పోనీ బహుగ్రీహి చేసుకోవచ్చు నష్టం ఏమిటంటే అప్పుడు ఆ వాన్ అనేటువంటి మతుబ్బుందు చూడండి అది అనవసరం అది ఎక్స్ట్రా అవుతుంది ఎందుకంటే ఆత్మ ఆత్మరతిశ్చ క్రియాశ్చ ఆత్మరతి క్రియలు గలవాడు ఆత్మరతి క్రియ అవుతుంది పేత పేతం చెత్త పేతం అంబరం ఎస్య సహ పీతాంబర అవుతుంది మళ్ళీ పీతాంబరవాన్ అనక్కర్లేదు పీతాంబరవాన్ అంటే అది ఆ వాన్ను ఎక్స్ట్రా అది అలాగే ఇక్కడ కూడా సమాసపాఠే అంటే విసగ లేకుండా వల్లించే సందర్భంలో ఆత్మరతిరేవ క్రియా అస విద్యే వీడికి ఉన్న క్రియల్లా ఆత్మరతియే ఆత్మరతి ఏవ క్రియా ఎస్య సహా అని ఆ విధమైన బహువ్రీహి సమాసం చేస్తే అప్పుడు బహువ్రీహిలో కలవాడు అనర్థం ఉన్నది మతుబ్బ అనే ఉంది ఆ వాన్ను అన్నది మతుప్పు అనే ప్రచయం మతుప్పుకి వత్తు వచ్చింది ఒరిజినల్గా తర్వాత వత్తు వచ్చింది ఆ ఆ వాన్న ప్రచనే ప్రచయానికి కలవాడు అని అర్థం ఇప్పుడు బహువ్రీహిలో ఒక కలవాడు అని అర్థం మతుబ్బ అర్థము కలవాడు ఒకటి అధికం అవుతోంది అన్యతరహా అతిరిచ్యతే రెండింట్లో ఒకటి అది అధికం ఏది అధికం వాన్ అధికం అన్యతరహా అంటే బహుళ అధికం అనుకున్నారు వాన్ అధిక అంటే మతు అధికం కాబట్టి ఆ పాఠం బాగులేదు అని అది బాగులేదని ఆయన అనలేదు ఇలాగంటే ఇబ్బంది ఒకటి ఉంది అని చెప్పారు కాబట్టి ఆ పాఠం ఉన్నవాళ్ళు ఎవరైనా వలించే వాళ్ళు ఉంటే విసర్గపెట్టి వలిస్తే మంచిది అని ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు अलागे मन शनो मित्रशम वरुण छन्नो भगवर्य महा चन् इंद्रो बृहस्पति शो विष्णु क्रम नमो ब्रह्मणे नमस्ते वायो तमेव प्रत्यक्ष ब्रह्मा सिमेव प्रत्यक्ष ब्रह्म वदिषन इपड़ू अक प्रत्यक्ष ब्रह्म ब्रह्म वदिष्या चपगल इपड़ी प्रत्यक्ष ब्रह्म अ द्वितीय भक्ति अब तम द्वितीय वामान वाया కానీ మన ఆంధ్ర పాఠం త్వమేవా అని ఉంది శంకర భగవత్వాదులు త్వమేవా అనే వ్యాఖ్యానం చేశారు రెండు నిమిషాలు అర్థ అర్థాన్ని బట్టే వ్యాఖ్యానం చేశారు కాబట్టి ఇప్పుడు దీనికి వ్యవస్థ ఏమిటి అంటే అర్థం చెప్పుకునేప్పుడు త్వమేవా అర్థం చెప్పుకుని మంత్రం చెప్పేప్పుడు త్వమేవా చెప్పడం ఎందుకంటే అలాగా ఒక కాంప్రమైజ్ ఫార్ములా త్వమేవా ఎందుకు చెప్పడం అంటే ఏదో మరి అలా వస్తోంది పరంపర ఆ వస్తున్నదాన్ని వస్తున్నట్టు చెప్పేయటం అర్థం దగ్గరికి వచ్చేప్పటికీ త్వమ్కి అర్థం కుదరదు త్వాముకే కుదురుతుంది కాబట్టి త్వాములాగే అర్థం చెప్పకూడదు కాబట్టి ఇక్కడైతే అసలు స్పష్టంగా కరెక్ట్ పాఠం కనపడుతుంటే ఇంకో అధిక పాఠం తీసుకొచ్చి దాన్ని పెట్టడం సరికాదు అంటే మరి భాష్యకారులు ఏం చేస్తారంటే తరువుగా వ్యాఖ్యానం చేస్తారు అక్కడ అలాగంటే పాఠం ఉన్నప్పుడు సమాజంలో దానికి ఒక గతిని చూపించాలి అది సరిగ్గా లేదండి అని ఒక అభిప్రాయం చెప్పారు తప్పు ఒప్పు అనే మాట ఏం చెప్పరు దాంట్లో ఇటువంటి ప్రాబ్లం ఉన్నది ఆ మతుప్పు అధికమైపోతుంది ఇప్పుడు వేదంలో పదం ఎక్స్ట్రా అన్నెసరీ అంటే అది మీరు వినడానికి బాగుండదు బట్ దేర్ ఫార్ థింక్ అబౌట్ అంటే క్రియావాన్ పెర్ఫెక్ట్ అది కేచిత్తు అగ్నిహోత్రాది కర్మ బ్రహ్మ విద్యో సముచ్చయాథమిచ్చిదో మీమాంస ఈ మీమాంస ఎక్కడ మొత్తం శంకర భాష్యాల్లో ఎక్కడికి వెళ్ళినా ఇది మన వెంటబడుతూ ఉంటుంది ఇది వదిలిపెట్టిది కాదు నేనేమో మీకు ఈశావాస్య భాష ఈశావాస్యంలో ఉంది ప్రారంభంలో ఇంకా చెప్పలేదు అది సో తైత్రీయంలో ఉంది తర్వాత గీతలో ఇంకా వచ్చేస్తుంది ఇంక ఇదే ఉంటుంది ఒక కొన్ని క్లాసులు పది క్లాసులు భాష్యం ఈ మీమాంస సో ఈ మీమాంస ఏమిటంటే కర్మ ఉన్నది జ్ఞానం ఉన్నది నేను మొన్న మీకు శంకర జయంతి నాడు ప్రసంగం కూడా కొంత చేసే దీని గురించి సో కర్మ జ్ఞానము కర్మ ఎవళ్ళు బోధించారు వేదం బోధించింది జ్ఞానం ఎవళ్ళు బోధించారు వేదమే బోధించింది మనకి వేదం ప్రమాణం కాబట్టి ఒకటి కర్మలేమో వేదం కాకుండా మరొకేదో బోధించి జ్ఞానం అలా కాదు రెండు వేదం చేత బోధింపబడ్డాయి రెండూ ప్రమాణమే కాబట్టి వీటిని మనము సముచ్చయం చేసి జీవితంలో వాటిని పాటించాలి అని ఒక అభిప్రాయం ఇప్పుడు సముచ్చయము సమన్వయము అని రెండు పదాలు ఉన్నాయి సముచ్చయము అంటే ఒకే వ్యక్తి ఏకకాలంలో రెండింటినీ కలిపి సేవిస్తే దాన్ని సముచ్చయము అలా కాకుండా వేరు రెండింటిలో ఒకటి ఒక వ్యక్తి మరొకటి మరో వ్యక్తి కానీ లేక ఒకే వ్యక్తి ఒకదానిని ఇప్పుడు మరో దానిని మరో కాలంలో కానీ చేస్తే దానిని సమన్వయము అని అంటారు నేను చాలా కన్ఫ్యూజ్ చేసి పెట్టానా ఏమే ఈజీగానే ఉంది కదా ఇప్పుడు మందు ఇచ్చారనుకోండి మందు ఈ ట్యాబ్లెట్ ఈ ట్యాబ్లెట్ వేసుకోమంటే ఇది పొద్దున్న మధ్యాహ్నం వేసుకోమన్నారా అని అడిగారనుకోండి అలా వేసుకోండి అంటే అది సమన్వయం అవుతుంది లేదండి రెండు ఒకేసారి పొద్దున్నే వేసుకోండి అంటే సముచ్చయం అలా ఇది మీరు వేసుకోండి ఇది మీ అమ్మగారి వేసుకోమండి అని ఇచ్చారనుకోండి అది కూడా సమన్వయమే వేర్వేరు వ్యక్తులు వేసుకున్నప్పుడు సమన్వయమే ఒకే వ్యక్తి వేర్వేరు కాలాల్లో చేసినప్పుడు సమన్వయమే ఒకే వ్యక్తి ఏకపురుషస్య ఏకకాలే అంటూ ఒకే వ్యక్తి ఒకే కాలంలో రెండింటిని కలిపి చేస్తే దాన్ని సముచ్చయము అని ఇప్పుడు ఇక్కడ మేమాంశం ఏంటంటే ఆత్మజ్ఞాన నిష్ట కర్మ రెండున్నాయి ఈ రెండింటికి సముచ్చయమా సమన్వయమా అన్నది మీమాంస మీమాంసకులు అంటే పూర్వమీమాంసకులు కర్మవాదులు రెండింటికి సముచ్చయాన్ని చెప్తారు శంకరులు సముచ్చయాన్ని చాలా గట్టిగా ఆగ్రహంతో ఖండించి సమన్వయాన్ని చెప్తారు ఇది ఓవరాల్ పిచ్చారు ఎందుకంటే ఇప్పుడు మీరు కర్మ చేయాలనుకోండి దాని వెనకాల ఉండే బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇది కర్మ చేయాలనుకోండి కర్మ దేనికోసం చేస్తాడు మనిషి కర్మఫలం కోసం చేస్తాడు కర్మఫలకాంక్ష ఉన్నవాడే కర్మను చేస్తాడు కర్మఫలం మీద ప్రేమ లేదు కర్మఫలం అక్కర్లేకే కర్మ చేయదు అసలు కర్మ విధానమే అలాంటి కర్మ విధానం ఏమిటంటే అగ్నిష్టవమైన స్వర్గకామో విజేత స్వర్గమును కోరువాడు యజ్ఞమును చేయవలను యజ్ఞాన్ని అలాగే విశిష్టం నిశ్వరికి స్వర్గమును కోరువాడు చేయవలను అంటే సపోజ్ నాకు స్వర్గం అక్కర్లేదు అప్పుడు నువ్వు చేయక్కర్లేదు కాబట్టి కర్మకి ప్రేరణ ఏమిటి కామన వైదిక కర్మం అంటే నేను అంటుంటా కోరిక ఉండాలి ఆ కామన ఉండాలి ఆ కామన చేత ఆ కర్మను చేస్తాడు కామనకి మూలమేమిటి మీరు పాఠం చదివారు చాలా కాలం నుంచి కామనకి మూలమేమిటి అజ్ఞానం అజ్ఞానం కాదండి కామనికి మూలం అవిద్య కామ కర్మ మీరు అడగచ్చు ఏమిటండి ఆ అజ్ఞానం అని అంటే ఆత్మ పూర్ణము అనే అజ్ఞానమే ఇంతవరకు పాఠం అదే జరిగింది ఆత్మ ఎందు ఒక వెలి ఉండి ఆ వెలితి స్వర్గానికి పోతే పోతుంది ఆత్మలో ఉన్న వెలితి స్వర్గానికి వెళితే ఊటి వెళితే పోతుంది కదా అది అందుకోసమే కదా ఊటీ వెళుతున్నది మరి జనాలు ఇప్పుడు ఊటీ అన్నది లోకల్ స్వర్గం అన్నది సమ్వర్ డిఫరెంట్ ఊటీ వెళ్ళిన వాడు వాపసు వస్తాడు అది మర్చిపోకుండా మీరు అలాగే స్వర్గానికి వెళ్ళినవాడు కూడా వాపసు వస్తాడు సో ఇప్పుడు వీడికి ఆత్మ తనలో వెలితే ఉన్నది ఈ వెలి స్వర్గానికి వెళ్తే పోతుందని ఒకడు యజ్ఞం చేస్తాడు ఈ వెళితే ఊటీ వెళ్తే పోతుందని ఇంకొకడు లంచం పుచ్చుకుని ఊటీ ఫస్ట్ క్లాస్లో వెళ్ళి వస్తాయి